సో ఎలాగోలాగా ఉప్పు అనేది అసలు వాడలేకూడదు షుగర్ని బాగా తగ్గించాలి ఇదంతా అక్కడ అంత పెద్ద సందర్భం లేదు నేను ఏదో సాగు తీసి చెప్పాను అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే శరీర స్థితి మాత్రేనా అందాము సంతుష్టో ఏనకే నచిత్ శరీర స్థితి మాత్రేనా అది శరీరము నిలబడడానికి స్థితి గట్టిగా నిలబడాలి స్థితి అంటే గట్టిగా నిలబడాలంటే ఊరికే ఇల్ల అల్లల్లా నిలబడడం కాదు గట్టిగా నిలబడాలి షా గతిని నిర్తావు స్థిరంగా నిలపడాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి శరీరం దానికి ఎంత అవసరమో అంత ఆహారము అంత వస్త్రాధారణ అంత ఇల్లు అలా ఉండాలి ఇల్లు కూడా మా ఇల్లు ఐదు రూములు ఉన్నాయి ఏడు రూములు ఉన్నాయి ఫ్లోర్ ఇలా ఉంది అలా ఉంది అలా ఉండకూడదు తప్పది అది భక్తే కాదు అసలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఈ బోటు ఎమర్జెన్సీ వార్డ్ అండ్ ఆర్థోపీడిక్ వార్డుకి వెళ్తే తెలుస్తుంది అపోలోకి వెళ్ళాలి గాంధీకి కాదు ఎందుకంటే ఇటువంటి కేసులు గాంధీకి రావు అపోలోకి పోతాయి ఆ వార్డుకి మీరు వెళ్తే అబౌ సిక్స్టీ సెవెంటీ వయస్సు ఉన్నవాళ్ళు బాగా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు బాత్రూములు మార్బుల్ ఫ్లోర్ వేసి కట్టించుకున్నవాళ్ళు విశాలమైన బాత్రూము మార్బుల్ ఫ్లోరు తర్వాత మంచి సున్నితమైన సబ్బు ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఆ సబ్బు ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఓలే డో ఇలాంటి ఇంపోర్టెడ్ సోప్స్ ఉన్నాయి చాలా సాఫ్ట్ సోప్ వెరీ సాఫ్ట్ మైసూర్ శాండల్ కాదు మైసూర్ శాండల్ అది దాంట్లో ఉడికే ఓపీసారి చందనప్పు వాసన తప్ప ఇంకా దానికి సోపు లక్షణాలు ఏమీ లేనే లేవు దానికి నైన్టీన్ ఫార్టీస్ టెక్నాలజీతో ఏదో చేసాబోతున్నారు కొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ సోప్ ఎట్ ఎనీవే సో ఇటువంటి మోస్ట్ సోఫిస్టికేటెడ్ సోప్స్ వెరీ లెస్ ఆల్ వెరీ యూస్ఫుల్ సోప్స్ స్కిన్ బాగా ప్రొటెక్ట్ చేస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మాయిశ్చరైజింగ్ సోప్స్ ఆ సోప్ మంచి సోప్ అది దెన్ విశాలమైన బాత్రూమ్ అంటే వీడు పడిపోయి అక్కడ ఉండడానికి కావాల్సినంత సోప్ ఉంటుంది గోడాది అడ్డేమీ రాదు దెన్ ఓవర్ అండ్ అబౌవ్ దాట్ మార్బుల్ ఫ్లో బాగా మంచి సూపర్ క్లాస్ మార్బుల్ ఫ్లోర్ పడిపోతాడంతే పడిపోతే హిప్ బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి తీసుకొచ్చి హాస్పిటల్లో పరిస్తాడు అక్కడ పాపం చాలా కష్టపడతాం ఎలా పడిపోయారండి అంటే బాత్రూంలో జారిపడ్డాను మీకు ఎమర్జెన్సీ వార్డును ఆర్థోపీడిక్ వార్డు వెళ్తే తెలుస్తుంది ఈ కేసులన్నీ ఇటువంటి కాబట్టి ఆ ఇల్లు కట్టుకునేప్పుడు సంపదని వెచ్చించటమే ప్రధానంగా పెట్టుకోవడము భోగ ఇల్లు కట్టుకోకూడదు భక్తుల యొక్క లక్షణం కానీ చాలా తప్పు శరీర స్థితి మాత్రం ఏదో బాత్రూమ్ ఉండాలి బాత్రూంలో ఫ్లోరింగ్ రఫ్ ఉండాలి బాత్రూంలో ఫ్లోరింగ్ సాఫ్ట్ ఫ్లోరింగ్ పెడితే ఎంత ఎంత గ్లూరెంట్ అని అనిపిస్తుంది రఫ్ ఉండాలి మరి మార్పుల్ పెట్టారు ఏం చేద్దామంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ షవర్ మ్యాట్ నాట్ బాత్రూమ్ మ్యాట్ షవర్ మ్యాట్ ఆ మ్యాట్ మీద నిలబడి స్నానం చేస్తే జారీ ఛాన్స్ ఉండదు ప్రికాషన్స్ తీసుకోవాలి పెద్ద వయసు చూస్తున్నప్పుడు చాలా కాషస్గా ఉండాలి ఎనివే ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయంటే భోగ లాలసత వల్ల వచ్చే ఈ కష్టాలు శరీరమును శరీరము ఎడల తీవ్రమైన వైరాగ్యము వివేకము అంటే దేహాభిమానము లేకుండుట శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడమే ముఖ్యమే తప్ప దీనికి భోగాలను మప్పుట ముఖ్యము కాదు సుమా అని ఆ జీవితము యొక్క సూత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా జీవించుట ఇవి దీన్ని మించిన ఆరోగ్య నియమము మొదొకటి ఈ నియమాన్ని ఏ పాయింట్లో మనం భోగకా భోగాల కారణంగా ఏ ఏ అంశంలో ఈ నియమాన్ని మనం ఉల్లంఘిస్తామో ఆ అంశంలో మనము భోగానికి తాగును ఇస్తాము దుఃఖాన్ని అనుభవిస్తాము ఈ దుఃఖానికి మన ఇగ్నరెన్స్కి కారణము స్టార్సు ప్లానెట్సు అంటే ఇట్ ఈస్ ది కాంపౌండింగ్ ఆఫ్ ది అజ్ఞానము దాని మీద మళ్ళీ డబుల్ అజ్ఞానం గ్రహాలు నక్షత్రాలు మనకి దుఃఖాన్ని అందిస్తాయి ఎవరు చెప్పాడండి అలాగే ఉండదు మన అజ్ఞానం చేత సో గ్రహస్థితి బాగులేక నేను జారి పడిపోయాను ఉంటాడు గ్రహస్థితి బాగులేక దారి పడలేదు నువ్వు ఎక్కడ దారిపడ్డావో చెప్పు నాకు బాత్రూంలో దారిపడ్డాను అది అది కారణం గ్రహస్థితికి దానికి ఏమీ సంబంధం డివైన్ కంపల్షన్ ఏమి ఉండదు మనం దారి పడిపోవడానికి అలా ఉండదు కాబట్టి శరీర స్థితి మాత్రేనా శరీర ఆరోగ్యము ఆహారము తర్వాత ఇల్లు వాకిలి ఇవన్నీ కూడా శరీరారోగ్యము సరళమైన జీవన విధానము అనే ప్రిన్సిపుల్స్ మీద నిర్మాణం అవ్వాలి తప్ప భోగలాలసత అజ్ఞానము అనే ప్రిన్సిపుల్స్ మీద వాటిని నిర్మాణం చేసి పెట్టినట్లయితే జీవితం అంతా దుఃఖమయం అవుతుంది యంగ్ ఏజ్లో తెలియదు పెద్ద వయస్సులో దానికి ఆ ఇబ్బందులన్నీ పెద్ద వయసులో వస్తాయి చాలా కాషస్లో ఉండాలి సంతోషం ఏనకేన చెట్టు శరీర స్థితి మాత్రేనా సంతోషము కర్మలు చేసి వాళ్ళకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది ఉంటే అనదర్ వే ఆఫ్ లుకింగ్ అంటే కర్మ కర్మ చూడు ఉంటాడు కర్మలు చేసి వాడికి సంతోషం వర్తమానంలో ఉండదు భవిష్యత్తులోనే ఉంటుంది వర్తమానంలో కర్మే ఉంటుంది కర్మ యొక్క శ్రమే ఉంటుంది తప్ప సంతోషం ఉండదు సంతోషం భవిష్యత్తులో ఉంటుంది కర్మలో సంతోషం కావాలంటే వాడు గీత అధ్యయనం చేసి కర్మయోగం ఏమిటో తెలిసి కర్మనియవాధికారిస్తే ఆ శ్లోకం బాగా తెలుసున్నవాడు ఉండాలి చాలా పెద్ద సమాచారం కాబట్టి భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు కర్మ ప్రధాన సో వెజ్ జ్ఞాని ఎలా ఉంటాడంటే ఆత్మన్యే వాత్మనాతుష్ట అన్న జ్ఞాని తనయందు తనతో సంతోషంగా ఉంటాడు తన యందు తనతో సంతోషంగా ఉండడమేమిటి ఎవడైనా తన ఎందే సంతోషంగా ఉంటాడు కదా తనతో సంతోషంగా ఉంటాడు తనతో అంటే ఏమిటి అంటే బాహ్య సంబంధం లేకుండా స్థానము బాహ్య బాహ్యము స్థానము ఎక్కడున్నాము అనే సందర్భ అనే సంబంధం లే అపేక్ష లేకుండా సమయము పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ సమయం యొక్క అపేక్ష లేకుండా వస్తువు యొక్క అపేక్ష లేకుండా వ్యక్తి యొక్క అపేక్ష లేకుండా దేహము ఇంద్రియములు మనస్సు ఏ స్థితిలో ఉన్నా వాటి మీద కూడా అపేక్ష లేకుండా జస్ట్ తనంత తానుగా సంతోషంగా ఉండడం అన్నది జ్ఞాని యొక్క స్వభావము అది అంటే స్వరూపంలోనే ఉందన్నమాట ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి ఎక్కడ పరిమళిస్తుంది ఎప్పుడు పరిమళిస్తుంది ఎవళ్ళు ఉంటే పరిమళిస్తుంది సెలబ్రిటీస్ ఉంటేనే పరిమళిస్తున్నా మేము భేదవాళ్ళు ఉంటే పరిమళించదా ఎప్పుడు ఏరు ఎప్పుడు పరిమళిస్తుంది ఎక్కడ ఎవరి ఎవరితో పరిమితి పరిమళిస్తుంది ఏ వస్తువులు ఉంటే పరిమళిస్తుంది ఏ అపేక్ష లేకుండా స్వతహగానే పరిమళాన్ని మెదజలుగుతూ ఉంటుంది జ్ఞాని యొక్క సంతోషము ఆ విధంగా ఉంది సో తర్వాత జ్ఞానికి సంతోషము బాహ్యమునందు సంతోషమే ఆంతరమునందు సంతోషమే బాహ్యములో సంతోషం ఎందుకని చుట్టూ జగద్రూపంగా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు కనుక బాహ్యమంతా ఈశ్వరునితో నిండి ఉన్నది సంతోషము ఆంతరమునందు కృప దయ ప్రేమ ఇత్యాది దైవీ సంపద రెండు ఉంటుంది కనుక ఆంతరమునందు సంతోషము సో ఈ విధంగా ఆ సంతోషము జ్ఞాని యొక్క సంతోషము చాలా విలక్షణంగా ఉంటుంది శంకరుడు ఓ శ్లోకాన్ని పట్టుకొచ్చారు మహాభారతం శాంతి పర్వం నుంచి పట్టుకొచ్చారు శాంతి పర్వంలో మోక్షధర్మ పర్వము అని అవాంతర పర్వాలు ఉంటాయి మహాభారతము పద్దెనిమిది పర్వములు కదా పర్వాలంటే పెద్ద పెద్ద ఉంటాయి మహాభారము పద్దెనిమిది పర్వతములు అన్నట్టుగా ఉంటుంది అది సో ఒక్కొక్క పర్వము చాలా పెద్దది దాంట్లో అవాంతర పర్వములు ఉంటాయి సబ్బు పర్వాలు ఉంటాయి శాంతి పర్వంలో మూడు పర్వాలు ఉన్నాయి రాజధర్మ పర్వము ఆపద్ధర్మ పర్వము శాంతి మోక్షధర్మ పర్వము శంకరులు మోక్షధర్మ పర్వము నుండి తరచుగా ప్రొటేషన్స్ ఇస్తూ ఉంటారు సో తా అంటే ఏ కైనచిత్ సుష్ట అనే విషయాన్ని సమర్థిస్తూ ఇలా చెప్పబడినది ఏమని ఎత్రనశాయి సత్ తందేవా బ్రాహ్మణం విదు ్రాహ్మణుడనగా నేను ఒక ప్రశ్న జనరల్ గా బ్రాహ్మణ శబ్దాన్ని శాస్త్రంలో జన్మ మీద ఆధారపడి నిర్వచించరు అలా నిర్వచించేటువంటి వాక్యాలు చాలా అరుదుగా కనబడతాయి ఎక్సెప్షన్ నాట్ ద రూల్ ఎప్పుడు ఏమంటే గుణ కర్మ గుణకర్మ గీతలో చెప్పినట్టుగా గుణకర్మ విభాగశ సో అలాగనే ఆ బ్రాహ్మణ శబ్దాన్ని వాడుతూ ఉంటారు బ్రహ్మ అంటే వేదము వేదము యొక్క సారము తెలుసున్న వాడిని బ్రాహ్మణుడు అని అంటారు ఈ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు దేవాహ దేవతలను అడిగారు ఇంద్రుడు అగ్ని వరుణుడు సో ఇంద్రుడు అగ్ని వరుణుడు కుబేరుడు వాయుదేవత ఇలా వీళ్ళు రెండుగురు దేవతలు ఉన్నారు వీళ్ళందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నారు లోక లోకపాలకులు కదా వీళ్ళు ఆ లోకాల్మంతాని కూడా పరీక్ష వాళ్ళు కాపాడుతూ ఉంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుని ఎనమండుగురు ఎనిమిది దిక్కుల్ని పడుచుకుని కాపలాకాస్తూ ఉంటారు రక్షిస్తూ ఆ మీటింగ్లో ఎవరో అడిగారు నాలుగు లాంటి వాడు ఆ మీటింగుకి వెళ్ళి ఏమండి మీరు అందరూ దేవతలు మహాజ్ఞానులు కదా బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో చెప్పండి నన్ను అడిగాను అడిగితే వాళ్ళు మా అభిప్రాయం ఎలా ఉందండి అని చెప్పారు తందేవాహ బ్రాహ్మణం విధు బ్రాహ్మణుడు అంటే ఎలా ఉంటాడండి ఎలా ఉంటాడు ఏన కేన చిన్నహం మీద ఏదో ఒకటి కప్పుకుంటాడు ఆచ్ఛన్న అంటే కప్పుకుంటాడు ఏదో ఒకటి కప్పుకుంటాడు అది ఖరీదైందనే నియమమో లేదు ఏదో ఒకటి ఏది దొరికితే అది కప్పుకుంటున్నాడు అండి కొంతమంది మ్యాచింగ్ అంటే బొట్టు చీర మొత్తం చీర స్త్రీలు అయితే చీర ఇత్యాద పురుషులైతే దానికి తగ్గట్ స్వాములు కొంతమంది మ్యాచింగ్ సో పై ఉత్తరీయము చొక్కా ధోతి అన్నీ సే ఒకే తాను నుంచి తీసినవి అన్నట్టుగా మ్యాచింగ్ అని అలంకారం అని సిల్క్ అని ఇటువంటి విరివేషాలు ఏమి వేయకుండా ఏమ కేనచి దాచ్ఛన్న ఏదో చొక్కా కావాలి కాబట్టి కొంచెం కొంచెం ఇక్కడ షూట్ బర్లుగా ఉండేవి కాటన్ షర్ట్స్ కొంచెం మొద్దుగా ఉండే కాటన్ షర్ట్స్ చెరగవు కి కీ చిన్న కూడా చెరగవు మొద్దుగా ఉండే కాటన్ షర్ట్స్ అలా పెర్ఫెక్ట్ పెర్ఫెక్ట్ డైమెన్షన్స్ కుట్టించుకోకూడదు లూజ్గా కుట్టించుకోవాలి ఎందుకంటే ఇంక మళ్ళీ అవి ఈ జన్మకి పోతాయి అలాగే అన్నట్టు ఓ ఐదారు మొద్దు కాటన్ షర్ట్లు లూజుగా ఉండాలి అలా లూజ్గా ఉండాలి పెట్టుకున్నారనుకోండి వాటిల్లో ఉతుక్కుంటూ ఉండాలి స్చిలో పెట్టుకోవాలి శుచి తప్ప ఇంకేమ అవి ఏదో ఒకటి బుల మీద ఏదో ఒకటి షర్ట్ తొడుకుని ఫోటో ఉండడం రోడ్డు ఏన తేన చి దాచంద స్వామి వివేకానంద లండన్ వీధిలో నడిచి వెళ్తున్నారు ఆయన వేసుకున్న కోటో ఏదో వేసుకుంటారు చలికాలం కదా ఆ కోటుకే ఒకటి ఒక చింది ఎవడో అడిగాడు ఫ్రమ్ విచ్ కంట్రీ ఆర్ యూ వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యూ వేర్ అని ఎక్కడి నుంచి వచ్చేవాడు ఏ రకం డ్రస్సు వేశాం అని అడిగారు అంటే ఆయన చెప్పారు ఏ దేశంలో జ్ఞానానికే పెద్దపీటలు వేస్తారో డ్రెస్ గురించి పట్టించుకోరా అటువంటి దేశం నుంచి వచ్చాను నేను చెప్పాను ఆయన చిరిగిపోయిన కోర్టు వేసుకుంటే అలా చెప్పాను గాంధీ గారు పిలిస్తే వెళ్ళారు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి రెండు మూడు అలాగే బాగుంది దానికి వెళ్ళారు వెళ్తే రాణిగారు టిక్కెట్లు ఉంటుంది రాణిగారు ప్రసాదంలో అలా వచ్చాయని డ్రస్ వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది మీరు ప్యాంటు షర్టు కోటు వేసుకుంటే కానీ రాణి గారు దగ్గరికి వెళ్ళడానికి కుదరదని చెప్పారు అంటే నా కోటు వేసుకునే అలవాట్లేదు నా దగ్గర కోటు కూడా లేదు కూడాను అంటే మీ కోర్టు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము వాళ్ళు మేము వేసుకోనని నేను వేసుకో ఆయన మామూలుగా ధోతి కొట్టును భూమి కండువా వేసుకునేవాడు ఆ కండువాతోటే నేను ఉంటాను అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు నెల రోజులు షిప్లో ప్రయాణం చేసి వచ్చారు ఇక్కడికి రాణి గారిని కలవాలంటే మీరు పండుగతో కలవడం కుదరదంటే మేము పర్వాలేదు మా మిత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళని కలిసి నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పేసి ఈ రెఫ్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం క్యాన్సిల్ అయిపోయింది ఈ సంగతి రాణి గారికి తెలిసి ఆవిడ మనస్సు మార్చుకుని వీళ్ళని పిలిచి ఈ ప్రోటోకాల్ వాళ్ళు ఉంటారు కదా సెక్రటరీలు వాళ్ళు వాళ్ళని పిలిచి పర్లేదులండి ఆయన హాఫ్ నేకెడ్ ఫకీర్ అని చెప్పారు ఆమె హాఫ్ నేకెడ్ ఫకీర్ అంటే పర్వాలేదు మరి హీ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఇండియన్ నేషన్ అని చేత నేను మాట్లాడతాను అండివి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి అనేకములైన సామ్రాజ్యాలలో హిందూ భారతదేశము సర్వోత్తమ స్థానంలో ఉండేది వాళ్ళ వాళ్ళు పాలించే దాంట్లోనే ఫస్ట్ ప్రయారిటీ దీనిపించేవాళ్ళు కాబట్టి అటువంటి దేశం నుంచి వచ్చాడు కనుక నేను డ్రెస్ ప్రోటోకాలు ఆయనకు ఎగ్జామ్ చేయాలి ఆయన మామూలుగా ధోతి మామూలు ధోతి కట్టుకుంటారు మొదల మీద కొండో వేసుకుని వెళ్ళారు ఆయన క్వీన్ అని కలగటాను అటువైపు క్వీను ఈ పక్కన ఆయన కూర్చొని టేబుల్ టీ సర్వ్ చేశారు బ్రిటిష్ బ్రిటిష్ ఉంటే బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ టీ అంటే బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ టీఏ టీ దట్ ఈజ్ హో సో టీ ఎలా సర్వ్ చేస్తారు సాసరు కప్పులు సర్వ్ చేశారు రాణిగారికి ఇచ్చారు ఈయనకి ఇచ్చారు ఈయనకి ఇవ్వగానే తాగేస్తారు అలా తాకూడదు ప్రోటోకాల్ వచ్చే అందరితో పాటు తాగాలి కానీ ఇవ్వగానే తాగేయకూడదు ఆయన వేడిగా ఉంది ఇచ్చారు ఇవ్వగానే తాగేస్తారు ఎలా తాగారు ఆ కప్పులో ఉన్న టీని శాస్త్రంలో పసుకు తాగుతారు కదా కప్పులో పోయిన శాస్త్రంలో పసుకులు తాగేస్తున్నారా వాళ్ళందరూ స్టన్ అయిపోయి అలా ఏమిటిరా రాణిగారి ముందు ఏమిటి ప్రవర్తన వాళ్ళు అలా టీ కప్పులు పట్టుకుని ఉండిపోయారు అలా తాకపోవడదు ఎలా తాగాలి శాస్త్రం ఇలా గడ్డ కింద పెట్టుకోవాలి ఎప్పుడైనా డ్రాప్ పడ్డా శాస్త్రంలో పడుతుంది అలా కప్పుతోటే తాగాలి వేడిగా ఉన్నా కూడా కొంచెం కొంచెం తాగాలి తప్ప అలా శాస్త్రంలో పోసుకుని ఊరేసుకుని తాగేయూడదు ప్రతి దానికి ప్రోటోకాల్ సో ఆయన అలా తాగేస్తున్నారు తాగేస్తుంటే అప్పుడు రాణి గారు చూసి ఆవిడ కూడా శాస్త్రంలో పోసుకుంటాడు ఎప్పుడైతే విక్టోరియా మహారాణి శాస్త్రంలో పోసుకుంటాయి ఎలిజబిత్తో ఏదో పేరు అప్పుడు అందరూ కూడా శాస్త్రంలోపుడు ఈయన తాగడం అయిపోయి ఆ కప్పు అక్కడ పెట్టి చూస్తే వీళ్ళందరూ శాస్త్రంలో పోల్సూ తాగుతున్నారు ఎవడో చెప్పారు తర్వాత ఆయనకి అలా తాగారు మిమ్మల్ని చూసి అలా తాగా పోన్లండి మంచిది లైక్ దాట్ వై డ్రెస్ తోటి మెప్పిస్తామా ఇతరులను ఏదో సివిల్ సొసైటీలో రీజనబుల్ డ్రెస్ వేసుకున్నాం డ్రెస్ ఎలా ఉండాలంటే మన వైపు దృష్టి ఆకర్షణ అవ్వకుండా మందలో గొర్రెలాగా కలిసిపోయిట్లా ఉండాలి డ్రెస్ అందరితో పాటు కలిసిపోయిట్లా ఉండాలి మరి పెళ్ళిళ్ళకి వెళ్ళేప్పుడు వెళ్ళేప్పుడు ఎలా వేసుకుంటారు డ్రస్ ఇప్పుడు నేను డెఫినెట్ దానికి ఆపోజిట్ ఉంటుంది ఉండకూడదు కాబట్టి ఏనకేన చిన్న ఏదో ఒకటి ముదం మీద వేసుకుంటాం ముదం మీద వేసుకునేదానికి మళ్ళీ ఒక నా ఒక ఫ్యాషన్ ఒకట ఫ్యాషన్ తప్పు స్త్రీల విషయంలో కూడా ఫ్యాషన్ తప్పు శృంగారము రైట్ శృంగారము అంటే అలంకారము చెవులకి అలంకారము ముక్కుకి అలంకారము మెడలో స్త్రీలకి కొన్ని అలంకారాలు ఉంటాయి అవి ధర్మబద్ధంగా ఆ సంస్కృతిని బట్టి వచ్చిన అలంకారాలు అవన్నీ వాటికి శృంగారము అని పేరు శృంగార్ అంటారు అదంతా కరెక్ట్ తప్పు కాదు అది ఉండాలి ఉండి తీరాలి చెవులకి ముక్కుకి ఉండాలి లేని వాళ్ళ వ్రతాలు వేరే ఉంటాయి ఉండి చోట తప్పేం కాదు అది స్త్రీలకు కరెక్ట్ సింగారము ఫ్యాషన్ తప్పు ఫ్యాషన్ ఉండవు నో ఫ్యాషన్ ఫ్యాషన్ అనే మాట ఉండకూడదు అది స్త్రీలకు పురుషులకు సింగారము లేదు ఫ్యాషను లేదు ఇది వ్యవస్థ అది భక్తి అంటే అలా ఉండాలి పట్టుపంచులు ఖరీదైన పట్టుపంచలు ఐదు వేలు పదివేలో ఇచ్చి కట్టేసుకుని నేను పూజలు చేసేస్తానంటే తప్పదు క్షౌమం వాసహ క్షుమ అంటే పురుగు పురుగు మీ హింసించి వచ్చినటువంటి వస్త్రాన్ని కట్టడమే తప్పు కట్టి పూజ చేయటం ఇది ఉందంటే ఏదో సాధు చెప్పినట్టుంది బాగులేదు ఇది మా ఎప్పటి నుంచో అలాగా కొంచెం పట్టు పంజులు కట్టుకుని పూజ చేస్తున్నారంటే అలా మీరంటే నేనేం చెప్పను నేను తేడా చెప్తే మీరు బాధపడతారు చెప్పంటారా వాళ్ళకి తెలియదు ఇంక అందుకంటే ఏం చెప్తారు దీనికి అంటే నా మా ముత్తాత గారికి కూడా తెలియ తెలియకపోవచ్చు మీ ముత్తాత గారు అయినంత మాత్రం మహాజ్ఞానం అయి ఉండాలి అని అలా అనుకోకూడదు తెలియదు అలా చేస్తున్నారు కాదండి ఆయన ఎవరో పెద్ద ఆయన చేశారంటే పెద్ద ఆయనే కానీ తెలియదండి ఇది ఇగ్నోరెన్స్ దగ్గర పెద్ద చిన్న ఏంటండి ఇగ్నరెన్స్ ఇగ్నోరెన్స్ తప్ప రైటా డిసైడ్ మేము అంతఃకరణలో మీకు తెలుస్తూ ఉంటుంది పురుగు క్షుమ అనే క్షుమ అంటే అది ఒక పురుగు పట్టు పురుగు ఆ పురుగుల్ని పెంచడం అవి ఏమో స్పిన్ చేసిన తర్వాత వాటిని చంపడం ఆ దారాన్ని తీసుకోవడం వై షుడ్ యూ డూ దాట్ సో ఏనకేన చిన్న ఏనకేన చిషిత ఏదో ఒకటి తినేసి కాలక్షేపం చేసి ఆకలి మధ్యాహ్నం ఆకలిగా ఉంది కాబట్టి ఏదో ఒకటి తినే సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఇడ్లీలు దోశలు అలాగే ఎవరిక్కర్లా అటుకులు బెల్లం తినేసేది భోజనం మధ్యాహ్నం ఉందనుకోండి చపాతీయ రెండు చపాతీల ఇంత అన్నం తినేసి కలక్ష స్వీట్లో అవి అక్కర్లా ఏదో ఒకటి తినేయడం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉండకూడదు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటే ఐటమ్ ఉండాలి మీరు టూ త్రీ ఐటమ్స్ ఉంటే అదే ఒక లంచ్ కింద తయారవుతుంది బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగా చేస్తే మంచిదే తప్పేది కాదు దానికి కూడా హెల్త్ నియమాలు ఉన్నాయి ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ ఈట్ లంచ్ లైక్ ఏ మిడిల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఈట్ డిన్నర్ లైక్ ఏ పాప లైక్ ఏ బ్రెడ్ చేస్ అని ఓ నియమం ఉంది ఉంటారు ఏదేమైనా నన్ను అడిగితే సింగిల్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక ఐటమ్ దానివల్ల ఏమవుతుందంటే సహజంగానే మీ కన్సంప్షన్ లిమిటెడ్గా ఉంది మీరు రెండు మూడు నాలుగు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ వడ ఇడ్లీ ఉంటే వడ ఉండాలి దోశ ఇంకా స్వీటు ఫ్రూటు పైగా ఫ్రూట్ ఫ్రూట్ గుడ్ వన్ ఇవన్నీ మానేస్తే ఫ్రూట్ పెట్టుకున్నా సరిపడుతుంది ఫ్రూట్ తర్వాత ప్రసాదములు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం ఇది వెంకటేశ్వర స్వామి అతని ప్రసాది ఇన్ని ప్రసాదాలు తింటే ఇంక వాడు ఎప్పుడు బజలు పట్టకట్టానండి అలాగే ప్రసాదాలు మల్టిపుల్ ఉండవు మీరు ఇడ్లీ వడ్డించుకుని తింటారు ఆ ఇడ్లీయే ప్రసాదం మళ్ళీ ప్రసాదం అది సెపరేట్ ఐటెం ఉండదు మీరు తినేదే కానీ దేవుడికి నైవేద్యం చేసే గాయత్రి చేస్తే అదే ప్రసాదం మళ్ళీ ప్రసాదం అనేది వేరే ఏమీ లేదు మీరు తినే ఆహారమే ప్రసాదం స్వామిజీ మీరు అన్నం ఒడ్డించేశాను ప్రసాదం పట్టుకు వస్తానంటే ఇంక మీరు పట్టుకు అక్కర్లేదు మీరు ఒడ్డించిందే ప్రసాదం సరిపడింది ఇంక మీరే ప్రసాదం పట్టుకుని అక్కర్లేదు కాదండి లడ్డూ ప్రసాదం ఇంక మీద అక్కర్లేదు ఇదే ప్రసాదం నాట్ నెసరీ మరి స్వామికి కోపం లేదా కోపం లేదా ఆశీర్వదిస్తుంది గ్రేట్ కళన కేనచి దాశిత ఏదో ఒకటి తినేయడం ఆరోగ్యమాన్ని బట్టి ఉండాలి ఏదో ఒకటి తినేయడం వల్ల అభిప్రాయం ఏంటంటే భోగ దృష్టి పెట్టుకోదు భోగం అనే మాట ఉంటుంది రుచి అనేది కూడా ఎలా ఉంటుందంటే మీరు ఆ రుచి మీద ఉండే అటాచ్మెంట్ రాగం దాన్ని మీరు కనుక కొంచెం న్యూట్రలైజ్ అయిపోతుంది మీరు న్యూట్రలైజ్ చేయాలి కొంచెం శ్రవణం చేసి అభ్యాసం చేస్తే మీకు న్యూట్రలైజ్ అయిపోతుంది అటువంటిప్పుడు మీకు ఏది వడ్డించినా రుచిగానే ఉంటుంది అదొక అడ్వాంటేజ్ మీకు దృష్టి రుచి మీద ఉండదు ఏదో ఆహా సమయానికి ఎంతో కొంత తినకపోతే నిరసన వస్తుందనే దృష్టే తప్ప రుచి దృష్టి ఉండదు తర్వాత ఎప్పుడైతే రుచి దృష్టి ఉండదో ఏది ఒడ్డించినా కాబట్టి వేనకేనచి దాసిత మీకు కథ చెప్తా కథ అంటే యానిక్డోట్స్ పెద్ద కథలు ఏం కావు కాశీ మధ్యలో ఈ కథలు లాంటివి ఏమీ కావు ఓ ఒక ఆవిడ ఈ పూజ స్వామికి చెప్పారు కదా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళింది నాకు నా భర్తకి మధ్యన పురపక్షాలు వచ్చాయి అని కోపం చెప్పింది ఆయన అన్నాడు ఏమిటి మీకు ఆయనకి ఏమిటి మా సమస్య ఏమిటి ఆయనకు కొంచెం అనుకూలంగా ఉండొచ్చు కదా మీరు అంటే ఆయనకి ఏది వండి పెట్టినా నచ్చదండి బ్రేక్ఫాస్ట్ విసుక్కుంటూ తిరికాడు లంచ్ విసుక్కుంటూ తిరికాడు డిన్నర్ విసుక్కుంటూ తిరికాడు ఎలా చేసినా విసుకుంటూనే ఎన్ని వస్తువులు చేసినా ఆయనకి నచ్చవు ఆయన చేత ఈ వంటకము బాగుంది అని నా పదేళ్ళ కాపరంలో నాలుగు సార్లు ఐదు సార్లు అన్నాడు ఎప్పుడూ కంప్లైంట్ ఇది బాగుందని ఆయన నోటం నేను వినలేదు ఎప్పుడు ఇది బాగులేదంటాడు బాగుందేమో అట్లాడు తినేస్తాడు కానీ బాగులేదని మాత్రం ఇట్లే చెప్తా అని చెప్పింది మహాత్ముడికి దీని కారణంగా మా మధ్యన పెద్ద అగాధమ నిర్మాణమై ఉన్నది అంటే అప్పుడు మహాత్ముడు అడిగాడు ఏమో నీ భర్త ఏమి ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేయరండి అదేవిటి అంటే మేము సంపన్నులం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చాలా ఉంది ఏ ఉద్యోగం చేరుకోరు ఉద్యోగం చేయకపోవచ్చు ఏదో పని చేస్తాడా చేయడా ఏ పని చేయరండి అని చెప్పి ఏ పని చేయరైనా ఖాళీగా ఉంటారు మాకేమీ లోటు లేదు ఓహో అలాగా దట్ ఈస్ ది రీజన్ ఆయనకి ఏ పని లేదు మనస్సుని ఎంగేజ్ చేసేది ఏ పని లేదు కాబట్టి మొత్తం మనస్సు అంతా తిండి మీదే ఎప్పుడైతే మొత్తం మనస్సు ఆహారం మీద ఉంటుందో అటువంటి వాడి చేత అటువంటి వాడిని మెప్పించటము భీముడు నలుడు కలిసి పనిచేసినా వర్కౌట్ కాదు భీముడంటే భీముడికి నలుడికి చదవవు మళ్ళీ కథలోంటి కథ భీముడు లాడ్ అమౌంట్స్ కుకింగ్ లో స్పెషలిస్ట్ నల్లు స్మాల్ ఇండివిజువలైజ్డ్ చెప్ వర్క్ లో స్పెషలిస్ట్ అయినా వీళ్ళిద్దరూ ఇలాగా వాళ్ళిద్దరూ కలిసి ఒక టీమ్ కింద ఏర్పడి ఆ చక్కగా వంటకాలన్నీ తయారు చేసి ఊహించిన వీరికి సంతోషం కావాలి ఎందుకంటే వీరి దృష్టి అంత కిండి మీదే ఉంది కాబట్టి ఇద్దరు కాబట్టి మీరు చే అతనికి మరొక వ్యాపకం పెట్టాలి ఎలాగా ఒకసారి నా దగ్గరికి పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన వచ్చాడు ఈ మాట ఆ మాట చెప్పి ఈ కబుర్లో ఆ కబుర్లు చెప్పి ఇలా భార్య వచ్చిందని తెలియదు మామూలుగా ఫ్రెండ్లీగా మీ వాయిస్ చాలా బాగుందండి గంభీరంగా ఉంది మీరు కొంచెం సంగీతం అభ్యాసం చేస్తే గాత్ర సంగీతం ఏదో కర్ణాటక లేకపోతే ఏదో సంథింగ్ ఆర్ బేటర్ క్లాసికల్ మ్యూజిక్ అంటే అక్కడ కష్టపడాల్సి లలిత సంగీతం అంటే ఈ బాత్రూమ్ సింగింగ్ అది అది ఉపయోగపడదు క్లాసికల్ ఉండాలి కొంచెం గురువు దగ్గర కూర్చుని కుస్తీ పట్టాలి మీరు చేసినట్లయితే మీ వాయిస్ దాంట్లో మంచి క్వాలిటీ ఉంది మీరు మంచి పాటగాడు అయిపోయే అవకాశం ఉందని చెప్తుంది అలాగేం కాదు ఇంకే చెప్తాను చెప్తే అది బుద్ధికి వస్తుంది అతనికి నచ్చుతుంది కదా ఊళ్ళో ఎవరు సంగీత విద్వాంసులు ఎవరు ఉన్నారు ఎంక్వైరీ చేస్తే ఒక ఆయన్ని అయితే కుదుర్చుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళొచ్చు లేకపోతే ఆయనే వస్తాడు కూడా ఏం పర్వాలి డబ్బిస్తాడుగా వాటెవర్ అప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఈ సంగీతం అన్నది అదేమి పూర్తి అవుతుంది జీవితం సంగీతం పూర్తి అదేం పూర్తి అలా పోతూ ఉంటుంది సా అని మొదలుపెట్టాడు ఆ సా దగ్గరే వీడికి టైం పట్టేస్తుంది ఆ సా అన్నం కష్టం అండి రీంకా కష్టం మొత్తం మీద దాని మీద పడింది నేను మనస్సు వితిన్ వన్ వీక్ ఆహారం గురించి కంప్లైంట్ చేయడం మానేసి ఏడు పెడితే తినడం ప్రారంభించారు సహజంగానే రుచిగానే ఉంటాయి కదా వాళ్ళేమీ ఆహారం మీద దృష్టి తగ్గిపోయింది కంప్లైంట్లు క్రమక్రమంగా తగ్గిపోయి కంప్లైంట్లు ఆగిపోయాయి ఆగిపోవడమే కాదు ఎప్పుడైనా ఉప్పు కూడా తినేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే దృష్టి ఇంకో దాని మీద పడింది సో ఆ మన దృష్టి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనము వేదాంతాన్ని ఉపనిషత్తులు గీతా శంకర భాష్యాన్ని అధ్యయనం చేయడము చేతనైతే సంస్కృతాన్ని చదువుకోవడము స్వామి వివేకానంద రామకృష్ణ బ్రహ్మోత్సవ సాహిత్యము అధ్యయనం చేయుట సో ఇటువంటి దాన్ని మేము దృష్టి పడిపోతే ఆ టైంకి వాళ్ళు ఏదో పిలిచి భోజనం పెడతారు ఏమన్నా ఈ ఇంకా ఆలస్యం అవుతుంది రెండు వచ్చేయండి ఇంకా ఎంత అవుతారు రెండు అంటే సరే వెళ్ళి కూర్చుంటారు ఏదో నాలుగు మిత్రులు వడ్డిస్తారు రకరకాల వాళ్ళు పెట్టింది ఏదో తినేసి బాగానే ఉంటాయి ఏం సమస్య ఉంటుంది తినేసి వచ్చారు సర్వీకంగా సమస్య ఉంది కాబట్టి మైండ్ని ఫుడ్ మీద పెట్టకూడదు అలా పెట్టకూడదు తప్పదు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని అడిగి కూర చేయాలి పొద్దున్న తొమ్మిదింటికి కుక్క వస్తారు కూర భాగ్యం వండితే అదే గొప్ప మహాభాగ్యమే అవి కూడా ఉండమానేసి కుక్కుని పెట్టేసుకుంటే ఇంకా సరే వేరే సంగతి ఉంది సో కుక్కొస్తాడు కుక్కో భాగ్యం ఇవాళ ఏం చేయమంటారు అని అడుగుతాడు అది తప్పది వేర్ ఇట్ సెల్ఫ్ చూసినా ఈనక ఏన చి ఆశితహ అంటూ ఉంటే ఏం చేయమంటారు అని అడగడం ఏంటి మీరు ఏది పెడితే నేను అది తినేస్తాననే క్రియేట్ చేసేయ్యా అడిగితే ఏమున్నాయి అవి బెండకాయలు ఉన్నాయి వెరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి అసమానం వంకాయలైనా కొన్ని మార్కెట్కి వెళ్ళేదాన బట్టు కూడా తాజాగా కొన్ని కూరలు పట్టుకురా ఇది చేయి పులుసు చేయి దాంట్లో పోపు పెట్టు దీంట్లోనేమో ఆవు పెట్టు ఆ పచ్చడి ఈ కూర చేయి అలాగే పొరమాయించడం ఆ చేయించినవి అది పొరమాయించినవి వడ్డించినప్పుడు వాటిని తింటూ ఉండడం ఇది బాగుంది ఇది బాగులేదు అంటూ ఉండడం ఇదంతా కూడా చాలా తక్కువ అనారోగ్యం మనస్సుకి మంచిది కాదు దేహానికి అసలే మంచిది కాదు ఏనా కేన చి ఆశిద ఏదో ఒకటి పెడతారు ఏది అవైలబుల్గా ఉంటాయో అది పెడతారు అది తిరగడం వెళ్ళిపోవడం ఎత్ర ఎక్కడో ఒకటి కొడుకుని నిద్రపోవడం ఎక్కడోకడా అంటే మనసం మీద అంటే పురుగు పుట్ర ఉంటాయి కనుక మనసు పడుకోవాలి నేను మీ పడుకుంటే ఏదో ఈ పురుగు ఆ వచ్చి ఇబ్బంది పడుకోవాలి ఏదో పురుగుల మీద ఉంటాయి మనసుమే అందులో కొన్ని చోట్ల నేల మీద పడుకున్నా పర్వాలేదేమో కానీ అన్ని చోట్ల నేల మీద పడుకుంటే ఇబ్బంది అవుతుంది ఏమో పురుగులు లేవు లేదు కాబట్టి అందులో ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఇది కోల్డ్ కంట్రీస్లో పురుగు ఎప్పుడూ ఉండవు ఎక్కడో ఉంటాయి మనకు కనపడం చీమలో కనపడవు అసలే చది ఇంకా చేయమే ఉంటుంది సో వేరే ట్రాపికల్ కంట్రీస్లో ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఎక్కువే క్రాలింగ్ ఇన్సెక్ట్స్ ఎక్కువే నేల మీద పాకి చిన్న కీటకాలు ఎక్కువ ఉంటాయి ఇది ఈ గాల్లో ఏరియాలు కూడా ఎక్కువ ఉంటాయి ట్రాపికల్ క్లైమేట్ ఇస్ లైక్ గా కాబట్టి మనం అటువంటి క్లైమేట్లో ఉంటాం కనుక మనం ఏదో మంచం ఏదో పెట్టుకోవాలి దాని మీద కొంచెం ఇప్పుడు మీకు ఎలాగుంటుందో చెప్తా చూడండి బ్యాక్ పెయిన్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి వాళ్ళు ఇచ్చే మొట్టమొదటి సలహా ఏమిటంటే దానికి ఎంఆర్ఐఈ సర్జరీ తర్వాత వస్తుంది eventually it will lead there but the very first advice a uh, doctor money doctor aite a uh, doctor ga konka insensitive doctor aite so celebrex tablet raasistaru for back pain celebrex roju rendu vesukondam roju aa vesukundam antune meeku noppi taggipothundi nelaye apudu inga meeku celebrex bandukoru ad inge edo kotta bondu kanipetta adi bandi thanikeva sai ga effect avutundi బ్యాక్ పెయిన్ నేను అలాగే మొదలెట్టకూడదు సరే నాట్ ది బిగినింగ్ బిగినింగ్ ట్యాబ్లెట్స్తో సర్జరీతో మొదలు పెట్టకూడదు అయిపోయినా మంచి డాక్టర్ అయితే ఏం చెప్తాడంటే మీరు పడుకునే పరుపు ఎలా ఉందని అడుగుతాడు ఎలా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది డవలప్ అంటే అప్పుడు చెప్తారు అంత సాఫ్ట్గా ఉండకూడదు అలాగని దు మీద పడుతుంటే కూడా శరీరానికి మంచిది కాదు సాఫ్ట్గా ఉండకూడదు అది ఎలా ఉండాలంటే It is uh, comfortable ga ne ontu ne, but yield haun kod. Alla swatthalu padi ittila unda kodu padu po. Alla manu padu kogane, alla goyi padi po ittila unda kodu. Alla yield hai ittila unda kodu. Haji miru dhāni meda wait perite, haji still it retains its uniformity. Ārakavayana tuff unto me, stiff haun kodu. But still soft to the ground. Stiff and soft. Soft and stiff. Alla unthai padu kodu. ఇంకో కొన్ని పరుపులు ఎలా ఉంటాయి మీరు నన్ను చేపెట్టగానే హీల్డ్ అయిపోయేట్లు ఉంటుంది చేపెట్టగానే హీల్డ్ అయిపోయేటువంటి పరుపులో మీరు మంచిది కాదు ఆ టఫ్గా ఉండే పరుపు మీద హార్డ్గా ఉండే పరుపు మీద పడుకోండి డాక్టర్ చెప్తారు బలం ఒకటి తీసుకోండి బల మీద హార్డ్గా ఉండే పరుపులో వేసుకొని దాని మీద పడుకోండి అని చెప్తారు మీరు ఎప్పుడైతే హార్జానిటల్గా పడుకోవడానికి మొదటి రోజు కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం మీరు అభ్యాసం చేసినట్లయితే మీ బ్యాక్ పెయిన్ పోతుంది చూసారా అంటే బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందనమాట తప్పుగా పడుకోవడం వల్ల వచ్చింది ఈ కంప్యూటర్లో పనిచేసే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు నేను చూడండి నేను ఎలా కూర్చున్నాను క్రౌచింగ్గా కూర్చున్నాను ఈ మైకుల కోసం ఉన్నట్టుగా ఎవర్ ఎవరి ఏంటి ది రీజన్ అలవాటు కూడా క్రౌచింగ్ అంటే కొంచెం నడువు వంచి కూర్చున్నాను అలా కూర్చుంటే ఎనిమిది తొమ్మిది గంటలు కంప్యూటర్ ముందు అలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంతే అలా కూర్చోదు ఈ మధ్యన దీని మీద బయోమెకానిక్స్ అని ఓ సైన్స్ అని వాళ్ళు బాగా దీని మీద రీసెర్చ్ చేసి ఎందుకంటే ఈ మధ్యనే కంప్యూటర్లు ఇంజనీర్లకి బ్యాక్ పెయిన్లు ఇలా నర్వస్ బ్రేక్డౌన్స్ ఇటువంటి ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ అంటారు ఇటువంటి సమస్యలు బాగా వస్తున్నాయి కనుక దాని మీద రిసెర్చ్ చేసి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమంటే చాలా స్టడీ చేసి సైన్స్ మీద ఆదరణ ఉండాలి మూర్ఖంగా ఉండకూడదు వాళ్ళు ఎలా చెప్పారంటే కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసేప్పుడు ఇలా కూర్చుని చేయకూడదు ఇప్పుడు మీరు కూర్చున్నది మీకు కనపడిందా నడుము వంచి ఇలా కూర్చున్నాను అలా చేయకూడదు అలా చేస్తే మీరు చాలా తొందరగా అలిసిపోతారు చాలా శరీరానికి ఆరోగ్యం కాదు మీరు కంప్యూటర్ ముందు ఎప్పుడు పని చేసినా ఆ టేబుల్ అది కూడా మీరు కరెక్ట్గా పెట్టుకుని దాన్ని హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ చైర్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు నిటారుగా ఇలా కూర్చుని వర్క్ చేయాలి ఎప్పుడైతే ఇలా నిటారుగా నడుము వంచకూడదు రిటైర్గా కూర్చుంటారో మీ బుద్ధి అలర్ట్గా ఉంటుంది అప్పుడు మీరు చేసే పని మీద మీకు కంప్లీట్ అబ్జార్ప్షన్ ఉంటుంది దాన్ని బాగా మీరు చేయగలుగుతారు సమర్థవంతంగా చేయగలుగుతారు తర్వాత మీకు నడువు నొప్పి రాదు చేతులు వ్రేళ్ళు కూడా ఆ అనారోగ్యానికి గురి కావు కేవలం ఇంతే ఇలా ఉండడం చెప్పారు స్టడీ చేసి ఇలా కూర్చున్నప్పుడు ఎవడైనా మిత్రుడు వచ్చి ఏమో అని పిలిస్తే ఏటాయని మీరు నిరుత్సాహంగా రిప్లై ఇస్తారు వెరాజ్ మీరు ఇలా ఉన్నప్పుడు మిత్రుడు వచ్చి ఆ ఏమో అని అడిగితే హాయ్ హవర్ యూ అని ఉత్సాహంగా రిప్లై ఇస్తారు ఇలా ఇలా కూర్చోవడం వల్ల మనస్సు మీద అంత ప్రభావం ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉంటుంది నడుము నిటారుగా ఉంటుంది సో దీని స్వామి వివేకానంద బయోమెకానిక్స్ అని నేను ఎక్కడో వివేకానంద మీద వచ్చినటువంటి అక్కడ స్వామి వివేకానంద ఈ సిట్టింగ్ పోస్చర్ గురించి ఆయన రాజయోగంలో రాసిన వాక్యాలన్నీ చదివి ఈ బయోమెకానిక్స్ వాళ్ళు దీని మీద కూడా రీసెర్చ్ చేస్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళు నిజమే ఇది చేయదడ్డు మాట అని వాళ్ళు సైంటిఫిక్ కమ్యూనిటీ యూనివర్సిటీలో అంత బాగా చెప్పాడ సో ఇలాగా కూర్చున్నట్లయితే బ్రెయిన్కి రక్తప్రసారం బాగుంటుంది మీరు ఇలా క్రౌచింగ్లో కూర్చుంటే రక్తప్రసారం బాగుంటుంది కాబట్టి క్రౌచింగ్లో కూర్చోకూడదు ఏదైనా వంగి తీసుకునేప్పుడే కడ వచ్చింది తప్ప ఇప్పుడు ఇలా ఎలక్ట్గా ఉంటాయి అలాగే పరుండేపుడు కూడా ఆరోగ్యం చెడిపోని విధంగా పడుకోవాలి తప్ప మనం భోగాలకి ప్రాముఖ్యం ఇచ్చి పరుపు మీద పరుపు దారి మీద పరుపు డల్ల పరుకులు ఇలాగ నొక్కుపోయే పరుకులు ఇంత ఖరీదైనవి అంత ఖరీదైనవి అవన్నీ ఎవరికి మంచం పట్టేస్తారు చూడండి వాళ్ళకి మనకెంతి మంచం పట్టిన వాళ్ళగా ఉండకూడదు మంచం పట్టరాదు కాబట్టి ఎత్రచన శాళీ చూడడా శ్లోకం తందేవా బ్రాహ్మణం దుఃఖు మంచి శ్లోకం కరస్థం చేసి పెట్టుకోండి ఒకసారి అందాము ఏ నేన చిన్న ఏమకే నిచి బ్రాహ్మణం విదు ఇలాంటి శ్లోకం ఒకటి ఉందని శంకరుడు చెప్పకపోతే మనకి తెలియదు కూడా తెలియదు ఈ మహాభారతం శాంతి పర్వం నూట నల రెండు వందల నలభై ఐదో అధ్యాయంలో పన్నెండో శ్లోకం అమ్మ బాబు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఉన్నాయా కొటేషన్ అంటే అలా ఉండాలి తప్ప ఉంటే తప్పుదారి పట్టించి ఇట్లా ఉండకూడదు కొటేషన్లో కొటేషన్ అంటే అలా ఉండాలి ఇక అనికేత నికేత అంటే ఇల్లు ఆ నికేతము కాగలవ హోమ్ ఈ హోమ్ అనే మాట ఇట్ ఈజ్ మెటాఫర్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఆదివేట్ హోమ్ అని అడిగారనుకోండి దాని అర్థం ఏంటి Are you relaxed or not? Are you at home? And I said, I don't have a lot of swanthil, but I don't have a lot of people. I said, it's a metaphor. Metaphor, rope come out. In our relationship, we have a swanthil, where we have a swanthil, that is really not the point. We are in a rented home, we are in a rented home. I am asking, are you at home? And I said, I don't have a swanthil, I don't have a swanthil. I am at home. Are you at home? what does it mean all you relax so a ante iswarudu a akshara naamado smita ellada jata omkaram a to prarambhamu iswarudu a ante iswarudu iswarude nikayatamugadavaru so manu meeru ekkadu unnaru nenu iswaruni yennunna oh mahatmon annadu i have my being and movement din god నా ఉనికి అండ్ నా ప్రవృత్తి నా చలనము అంటే కదలిక అంటే జీవనము అని అర్థం రెండూ కూడా నేను ఉన్నది ఈశ్వరంలోనే కదలుతున్నది కూడా ఈశ్వరుడు అని ఇప్పుడు చిన్నపిల్లవాడు ఎక్కడున్నాడు తల్లి ఒళ్ళో ఉన్నాడు ఊరికే కాళ్ళతో సైకిల్ తొక్కే పిల్లలు సైకిల్ తొక్కేస్తారు చూసారా ఎలా సైకిల్ తొక్కేస్తూ ఉంటారు ఏమిటో అలా సైకిల్ తొక్కేస్తున్నాడు ఎక్కడ తొక్కుతున్నాడు సై తల్లి ఊళ్ళోనే సైకిల్ తొక్కేస్తూ ఆ విధంగా మనము ఈశ్వరుని యొక్క ఉత్సంగమునందు అంటే ఈశ్వరుని ఒడిలో ఉన్నాము ఈశ్వరుని ఒడిలోనే పరిగెత్తినప్పుడు ఈశ్వరుని ఒడిలోనే పరుగులు తీస్తున్నాము విమానాల్లో ప్రయాణం చేసినప్పుడు కూడా ఈశ్వరుని ఒడిలోనే ప్రయాణం చేస్తున్నాము రైలు కూడా ఈశ్వరుని ఒడిలోనే ఉన్నాము సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు సర్వ పరిస్థితుల సుఖిస్తున్నప్పుడు దుఃఖిస్తున్నప్పుడు పెదరవాళ్ళని తింటున్నప్పుడు కొడుతున్నప్పుడు కలహిస్తున్నప్పుడు అన్ని సందర్భములలో మనము ఈశ్వరుని ఒడియందు మాత్రమే ఉన్నాము అనికేత అలా ఉండాలి అదే సో దీన్ని ఇంకోటి మీ నికేతము తమస్సునందు గలదా రజస్సునందు గలదా సత్వమునందు గలదా అని అడిగారు మా నికేత నికేతము అంటే హోమ్ తమస్సు నిషా కలిగించేటువంటి ద్రవ్యములను సేవించుట అధికముగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ని అధికముగా తినుట ఇవన్నీ కూడా తమో గుణమును పెంచిపోసించేటువంటి జీ లక్షణములు వాటికి కట్టుబడి ఉంటే వాడు తమోనికేత అనముడు కేవలము ధనమును క్రోగు చేయుట భోగములను అనుభవించుట తీవ్రమైనటువంటి అంబిషన్ కాంపిటీషన్ ఈ లక్షణములన్నీ రజోగుణము దానిలో ఫిక్స్ అయి ఉన్నాడనుకున్నవాడు వాడిని రజోనికేత అని శాంతి దయ కృప అధ్యయనము శాస్త్రము ఆ విధమైన నికేతము గలవాడు సాధకుడు సత్వనికేతము జ్ఞాని గుణాతీతుడు ఆ పరమాత్మయందు నిష్ట గలవాడు ఆయన ఆ నికేత పరమేశ్వరుని ఎందు పరమాత్మయందు నికేతను గలవాడు అలా సత్వనికేతుడుగాను ఈశ్వరనికేతుడుగానూ ఉండాలి తప్ప రజోనికేతుడు తమోనికేతుడుగా ఉండరాడు నేను దొరికేదానికి ఒక మెటఫర రూపకాన్ని చెప్పాను సో స్వంత ఇల్లు అనేది ఏది లేదు అని తేస్తారు మేము ఉంటున్న ఇల్లు స్వంతము అద్దె కానీ సొంత ఇల్లకి అద్దెలకి తేడా అమెరికాలో అయితే సొంత ఇల్లుకి మార్టికేజీ పే అద్దె ఇంటికి రెండు పెట్ చేస్తాను మార్టికేజీ ఎంతకాలం పే చేస్తారు ముప్పై ఏళ్ళు మార్టికేజీ పే చేస్తారు సొంత ఇల్లుకి అద్దెలకి తేడా ఏండి ముప్పై ఏళ్ళు మాతుగజ్ ఇప్పుడు మొదలు పెడితే ముప్పై ఏళ్ళ దాకా మాతుగజ్ పోతూ ఉంటుంది వీడు వీడి కనుక నాగాలు కట్టితే అంటే డిఫాల్ట్ అయితే అది ముప్పై ముప్పై ఐదేళ్ళు అవుతుంది సొంత ఇంటికి అద్దెలు గీజు అందుకంటే అద్దీల్లే నిజానికి స్కూల్స్ కన్స్ట్రక్ట్ హౌసెస్ అండ్ వైస్ పీపుల్ లివ్ ఇన్ హెమ్ అని ఒక సానుకం అలాంటి కూడా ఉన్నాయి కాబట్టి ఇది నా అనే దృష్టి ఉండదు ఉండరాదు ఈ ఇంటిలో నేనుంటున్నాను ప్రస్తుతానికి ఈ ఇంటిలో నేనుంటున్నాను శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నేనుండే ఇల్లు ఈ మట్టితోటి ఇటకాలతోటి సిమెంట్ తోటి కట్టే ఇల్లు కాదు అసలు ఇల్లు మరి ఏమిటి ఈ దేహమే ఇల్లు దేహలో దేహే దేహము అనే ఇంట్లో ఉంటున్నాను అడిగారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారు నేను ఎక్కడి నుంచి రావట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు అది కాదండి మీరు ఏదో బస్సు ఏదో ఎక్కువ వచ్చారు కదా అంటే చూడు నేను దేహం అనే ఇంట్లో ఉంటున్నాను ఎప్పుడూ అక్కడే ఉంటాను ఒకేసారి ఇంటి పెట్టి అవగలు పోతాను అంతవరకు ఆ ఇంట్లోనే ఉంటాను నేను ఆ ఇంటి తప్ప ఇంకో ఇంట్లో ఎక్కడ ఉండను సరిపడిందండి అలా ఉండాలి అన్ని కేతి విల్ కంప్లీట్ నెక్స్ట్ క్లాస్ ఓం పూర్ణమ పూర్ణమిదమ్